అది ఆ మంత్రం ఆ మంత్రం దాన్ని మనం వ్యాఖ్యానం చేత పవతే అస్మాత్ అంటే బ్రహ్మణ ఈ బ్రహ్మవలని భీషా అంటే తృతీయవచనం భయన భయము చేత బ్రహ్మ వలన భయం చేతనే గాలి వీచుతున్నది వాతా పవతే ఇప్పుడు గాలి చాలా వీచి వీచి వీచి అలసి స్వలసి కొంచెంసేపు ఆగిపోతే ఆగచ్చు కదా ఆగదు ఎందుకని భీష ఆ వాతానికి భయం ఉన్నది చాలా పోయిటిక్గా చెప్తుంది శ్రమతి దాని తాత్పర్యం మనకు వస్తున్న తర్వాత గాలిదేవుడు ఆ పరమేశ్వరునికి భయపడిపోయి ఆగిపోతే వెనకాల నుంచి కొరడా జలిపిస్తాడేమో అని భయపడి సో అలాగా వీచితోనే ఉన్నాడు భీషోదేతి సూర్య సూర్యుడు కూడా అంతే ఓనో అరగంట నిద్ర ఆలస్యంగా లేవచ్చు కదా సూర్యుడు అంటే నో భీషా ఉదయతి ఆ పరమేశ్వరుని వల్లని భయము వలన భయము చేతనే ఉదేతి కరెక్ట్ టైంకి ఉదయం చేస్తూ జగత్తుని ఆయన పరిరక్షిస్తూ ఉన్నాడు భీషాస్మాదగ్నిశ్చయ అగ్ని అంటే ఫైర్ గార్డ్ ఆయన కూడా ఎప్పుడూ అలా వేడిని ఇస్తూనే ఉన్నాడు కానీ కొంత వీళ్ళు వీళ్ళందరూ కూడా తమ డ్యూటీస్ని చాలా అద్భుతంగా చేసేస్తున్నారు ఈ లోకపాలకులు కాస్మిక్ పవర్స్ అన్నీ కూడా తమ తమ డ్యూటీస్ని ఏనాడు డైలీ లెక్షన్ ఆఫ్ డ్యూటీ అనే మాటే లేకుండా పెర్ఫెక్ట్గా చేసేస్తున్నాయి అంటే ఈ కాస్మిక్ పవర్స్ అన్నింటినీ కూడా శాసిస్తూ ఉండేటువంటి ఒక యూనివర్సల్ పురుష మస్ట్ పి దే అని ది కనెక్షన్ అస్థి బ్రహ్మ ఆ ప్రథమ అనుప్రశ్నకే మరి రెండో అనుప్రశ్న మూడో అనుప్రశ్న ఏమవుతాయంటే అవి వస్తాయి అవి రెండు మూడు ఈ అనువాకం చిగురున వచ్చేసి అన్ని ఆన్సర్స్ పూర్తయిపోతాయి ఏది మిగతా మూడే అనుప్రశ్నలు ఉన్నాయి మనకి ఇప్పుడు మృత్యుర్ధావతి పంచమ ఇప్పుడు ఈ మృత్యు పరిగెడుతుంది ఎక్కడికి పరిగెడుతుందో తెలుసిన సమాప్తాయుష ప్రతి ఎవడి ఆయుర్దాయం సమాప్తమైపోయిందో వారి దగ్గరికి పరిగెడుతుంది ఇప్పుడు జొహానెస్బర్గ్లో ఒకటి ఆయుర్దాయం సమాప్తం అయిపోయింది అనుకోండి మృత్యు అక్కడికి వెళ్ళిపోతుంది సరిగ్గా మళ్ళీ నెక్స్ట్ సెకండ్లో జపాన్లో ఒకటి ఆయుర్దాయం పోయిందనుకోండి మళ్ళీ అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోతుంది అలా పరిగెత్తేస్తూ ఉంటుంది సర్వత్రా పరిగెత్తేస్తుంది ఎప్పుడు కూడా డ్యూటీ వెనక తీయదు సో అందరు అయోధ్యాల్ని అలాగ క్షీణింపజేస్తూ అది నడుస్తుంది పంచమహ అంటే ఐదవది ఐదవది అంటే ఆ వరసరం సో వాత సూర్య అగ్ని ఇంద్ర నాలుగైతే ఐదవది మృత్యువు ఐదని చెప్పడం ఐదు మహాలోకపాలకులు పెద్ద పెద్ద కాస్మిక్ పవర్సు ఈ విధంగా ఆ పరమేశ్వరుని యొక్క శాసనంలో గడగడలాడిపోతూ సంచారం తను తమ తమ కార్యాలను నిర్వర్తిస్తున్నాయి అంటే చూడండి ఆ యూనివర్సల్ కాస్మిక్ పవర్స్ ఉన్నాయే వాటిని చూస్తే మై గాడ్ వెరీజ్ ఈశ్వర అనేటువంటి ఒక వండర్ కన భాష భావన కలుగుతుంది యూనివర్సల్ కాస్మిక్ పర్సన్ అండర్ హిస్ కమాండ్ లోన్ ఆల్ దీస్ ఫోర్సెస్ ఆఫ్ నేచర్ ఆర్ ఫంక్షనింగ్ అని ఒక ఐడియా కలుగుతుంది ఆ ఐడియాని చాలా అందంగా ఇక్కడ చెప్పి ఆ భయ శబ్దాన్ని వాడి భయ హేతు బ్రహ్మ ఆస్తి అని ఆ విధంగా మొదటి తోటి దానికి కనెక్షన్ భాష్యకారులు వివరిస్తారు వాతాదయోహి మహాహా స్వయమీశ్వరా సంత పవనాది కార్యు ఆయాసహులూ నియత భాష్యకారులు సరిగ్గా అదే శైలిలో ఆ పొయటిక్ షైల్ ఒకటి మంత్రంలో మనకి భాషించింది కదా ఒక వండర్ ఒక ఎమేజ్మెంట్ దాన్నే ముందుకు తీసుకెళ్ళిపోతున్నారు ఆయన భాష్యంలో ఈ వాతము వాతము అంటే విండ్ గాడ్ ఫైర్ గాడ్ ఎట్సెట్రా ద కాస్మిక్ పవర్స్ అవి దేవతలు వీళ్ళని చూడండి మహార్హాహ చాలా గొప్ప శక్తి సంపన్నులు గొప్ప పూజ్యులు మీరు వాయుదేవతకి పూజలు అందిస్తారు హోమాలోబీ చేస్తారు యజ్ఞాల్లో సూర్యుడికి పూజలు చేస్తారు అగ్నికి చేస్తారు సో ఆ పూజ్యతములు తమ తమ స్థానాల్లో ఈశ్వరాహ సర్వ సమర్థులు కూడా సో గాలి వేచడంలో ఇంకా గాలిని మించిన శక్తి మరొకట్లేదు కాల్చివేయటంలో అగ్నిని మించిన శక్తి మరొకట్లేదు ఆ విధంగా తమ స్థానాలలో స సర్వసమర్థత కలిగినటువంటి లోకపాలకులు వేరు అయ్యుండి కూడా ఎట్టి పరిస్థితులలోనూ తమ డ్యూటీని విడిచిపెట్టకుండగా నియతాప్రవర్త విథౌట్ ఫెయిల్ పని చేస్తూనే ఉన్నారు దేనియందు పవనాది కార్యేషు వాయుదేవుడైతే వీచుట అనే పనిలో అగ్నిదేవుడైతే కాల్చివేయుట అనే పనిలో ఈ విధంగా ఈ కాస్మిక్ పవర్స్ అన్నీ కూడా తమ తమ కార్యములలో వితౌట్ ఫెయిల్ ప్రవర్తిస్తూనే ఉన్నాయి ఆయాస బహులేషు కానీ అవి ఏమన్నా చిన్న చిన్న పనులు మొత్తం జగత్ భూమండలాన్ని మాత్రమేగాక మొత్తం బ్రహ్మాండాన్నంతని కూడా నిలబెట్టి ఒక కాస్మాస్గా ముందుకు నడిపించేటువంటి అంత విస్తారమైన కార్యాన్ని పెద్ద ఊహకు అందనంతటి గొప్ప గొప్ప కార్యాలని ఈ కాస్మిక్ పవర్స్ నిర్వర్తిస్తూ నిరంతరంగా ఉన్నాయి ఇవన్నీ చూస్తే మై గాడ్ దే మస్ట్ బి వర్కింగ్ అండర్ ది కమాండ్ ఆఫ్ దట్ యూనివర్సల్ పర్సన్ ఇది ప్రత్యక్షం ఈ కాస్మిక్ పవర్స్ ప్రత్యక్షం ప్రత్యక్షమైన కాస్మిక్ పవర్స్ని బట్టి మనకి సమూహ పరోక్షంగా నిలిచి ఉండేటువంటి ఆ యూనివర్సల్ పర్సన్ని మనము అస్థి అని నిర్ధారణ చేస్తున్నాము తద్క్తం ప్రశాస్త అన్యస్మిన్ నియమేన తేషాం ప్రవర్తనం ఈ ఐదు కాస్మిక్ దేవతలు ఉన్నారు వీళ్ళు వాళ్ళు నియమైన ప్రవర్తనం తేషాం ఆ దేవతలు నియమంగా అంటే ఎప్పుడు ఫెయిల్యూర్ అన్నది లేకుండగా చక్కగా పని చేసేస్తూనే ఉంటే దీన్ని బట్టి ఏమనిపిస్తుంది అంటే అన్యస్మిన్ ప్రశాస్త సతి వీళ్ళన్నింటికి పైన ఉండి నియంత్రించేటువంటి ఒక శాసక తత్వము అంటే ఈశ్వరుడు సర్వేశ్వరుడు ఈ ఈశ్వరుడు ఒకడు ఉండాలి ఉంటేనే ఇటువంటి లక్షణం ఇటువంటి దృష్టి దృశ్యం మనకి యుక్తంగా గోచరిస్తుంది కాబట్టి యుక్తిని బట్టి చూసినట్లయితే కూడా లాజిక్గా కూడా దెర్ ఈజ్ అ యూనివర్సల్ కాస్మిక్ పర్సన్ తస్మాదస్తి భయకారణం తృ బ్రహ్మస్ ఇవ రాజ్ఞ ఇప్పుడు రాజుగారికి సేవకులు ఉన్నారు ఈ సేవకులందరూ తమ తమ పనుల్ని చక్క చక్కగా చేసేసుకుంటూ పోతున్నారు అంటే వీళ్ళందరినీ ఆయా పనుల్లో పురమాయిస్తూ ఉండేటువంటి మహారాజు ఆయన ఉన్నాడు మన కంటి కనబడకపోవచ్చు ఎక్కడో లోపల ఉండొచ్చు సో ఉన్నాడు అని మాత్రం మనకి నిర్ధారణ అయిపోతూ ఉంటుంది అదేవిధంగా ఈ యూనివర్సల్ ఫోర్సెస్ అన్నింటినీ నేచురల్ ఫోర్సెస్ని కనుక పరికించినట్లయితే వాటిని కూడా శాసించేటువంటి ఈశ్వరతత్వము వాటికి భయకారణము అవి భయపడుతున్నాయని పోయట్రీ వైదేవుడు భయపడుతున్నాడు అంటే ఇట్స్ ఎ పొయ్యిటిక్ యూసేజ్ సో అంటే ఇంకో రకంగా చెప్పాలంటే వాయుదేవుడు కూడా తన స్వరూపాన్ని తెలుసుకోనంత వరకు భయపడుతూనే ఉంటాడు వాయుదేవుడు కూడా భయం తప్పదు ఇంద్రుడికి భయం తప్పదు ఇంద్రుడు ఎప్పుడు భయపడుతూనే ఉంటాడని మీరు అసలు వెళ్ళలేదు ఎవడు ఎక్కడ ముక్కు మూసినా ఇంద్రుడు భయపడతాడు ఇంద్రుడు అంతటి త్రెటై అతనే కానీ ఇంకెళ్ళలేరు ఎవడు తపస్సు చేసినా తన మీదకే వచ్చేస్తుందేమో ఆయన భయం అని ఇలాగ చెప్తారు అంటే అభిప్రాయం ఏంటంటే ఇంద్రుడు కూడా తన స్వరూపాన్ని ఇది పౌరాణిక ఇంద్రుడు మీద మరి వైదిక ఇంద్రుడు వేరే ఉన్నాడు కౌశీతక్యోపనిషత్తులో ఇంద్రుడు ప్రతర్ధన మహారాజుకి ఆత్మబోధ చేస్తాడు యమధర్మరాజు నచికేతస్సులకు చేసినట్టుగా అక్కడ తన స్వరూపాన్ని ఆయన బ్రహ్మగా బోధిస్తాడు సో ఆ ఇంద్రుడు కూడా తన స్వరూపాన్ని తెలుసుకున్నాడు గనుక బతికిపోయాడు లేకపోతే భయపడిపోవలసిన వాడే ఏమో భయపడుతున్నాడేమో కూడాను తెలుసుకోనంత భయం తప్పదు అని సో ఈ విధంగా కాస్మిక్ పవర్ లోకశక్తి ఉన్నటువంటి ఆ లోకపాలకులకు కూడా తమ స్వరూపం తెలియకపోతే భయం తప్పదు స్వరూపం తెలిసిందా నీకు కూడా భయం లేదు అని అలాగే శృతి అందంగా దాన్ని ప్రతిపాదన చేస్తుంది యస్మాత్ బ్రహ్మణ భయన ప్రవర్తన్ యజ్ఞభయకారణమానందం ब्रह्म क्या से ब्रह्मण आनंद मीमा विचारणा तरवात वाक्य ओके सो इन चूँ మనము రెండు లక్షణాలతోటి మనం జీవితాన్ని ఈ జీవనయాత్రని కొనసాగిస్తూ ఉంటాము పరిచ్ఛిన్నమైన వ్యక్తుల రూపంలో రెండు లక్షణాలు ఒకటి కామనా రెండు భయం చేతనే మనం పరమేశ్వరుణ్ణి అప్రోచ్ అయ్యేపుడు కూడా ఈ రెండు లక్షణాలతోటే అప్రోచ్ అవుతాం ఉండే నాకు ఫలానా ఫలానా కోరికలు తీర్చు కామనా ఫలానా ఫలానా ఇబ్బందులు లేకుండా చూడు అంటే భయం భయ నివారణ కామనా పరిపూర్తి ఉండే మానవ స్వరూపం అట్టిది చేతనే మానవుడు వ్యక్తి హీఈ్ నథింగ్ బట్ ఏ బండిల్ ఆఫ్ డిజైర్స్ అండ్ ఫియర్స్ అంటే వ్యక్తి ఉన్నాడు అనుకోండి నేను మీకు కొన్ని మీరు నాకు వ్యక్తిని చూపించండి కొన్ని డిజైర్స్ ఫియర్స్ నేను లిస్ట్ రాసిస్తాను అవి వాటిని కట్టగట్టేస్తే వాడు అయిపోతాను ఇంకా మళ్ళీ తేడా ఇవ్వండి ఇటు సింపుల్ ఇట్ ఈస్ లైక్ దట్ ఇప్పుడు మధ్య వయస్సుకుడు ఉన్నాడు అనుకోండి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీ అనుకోండి మధ్య వయస్కుడు అనుకోండి వాడు ఏమిటంటే ఈ ఉద్యోగం ఈ డ్యూటీలన్నీ పూర్తయ్యే వరకు ఉంటుందా భయం తర్వాత నాకు మంచి ప్రమోషన్స్ వస్తే బాగున్నాను ఇది ఊడిపోయే లోపల ప్రమోషన్ వచ్చేసి ఇంక్రిమెంట్లు వస్తే బాగున్నాననే కామన ఇలాగేవో ఉంటాయి ఆ వ్యక్తి ఆ సందర్భాన్ని బట్టి కొన్ని భయాలు కొన్ని కామన్లు ఉంటాయి దీనికోసం పాపం ఉనికి గృహస్థులని ఆడిపోసుకొని అక్కర్లేదు సాధువులు కూడా చెప్పుకోవచ్చు దృష్టాంతంగా సో ఏవో మా ఆశ్రమానికి కొంచెం బయకొస్తుందా రాదా లేకపోతే ఇలాగే ఉండిపోతుందా ఇది అని ఇలాగేదో కొన్ని భయాలు కొద్ది కాపునవి ఈ భయాలు కాపునలో కలిపి ఓ పొట్లం కడితే అదే వ్యక్తి అని పేరు ఆ పొట్లానికే వ్యక్తి అని పేరు ఈ వ్యక్తి ఈశ్వరుణ్ణి ఆరాధిస్తాడు ఆరాధించినప్పుడు వీడు ఈశ్వరునించి అపేక్షించేవి రెండే ఉంటాయి ఈ భయాల్ని పోగొట్టు ఆ కామనలను తీర్చు అంచేత ఈశ్వరుడు కూడా దానికి తగ్గట్టే ఉంటాడు ఈశ్వరుడు వీడి భక్తునికి తగ్గట్టు ఉంటాడండి ఈశ్వరుడు ఏదైనా ఒక ఈశ్వరుడు భక్తుకి తగ్గట్టుగా లేడు అనుకోండి ఆ ఈశ్వరుడు జోలికి ఎవడూ వెళ్ళడం అంచేతనే చిన్ముద్ర ఉన్న దక్షిణామూర్తి జోలికి చాలా మంది వెళ్లరు కొద్దిమంది సాధువులు సన్యాసులు విద్యార్థులు వెళ్తారు తప్పిస్తే మామూలుగా చిన్ముద్ర చిన్ముద్ర అంటే జ్ఞానముద్ర జ్ఞానముద్ర పట్టి నీకు నీ స్వరూపాన్ని బోధిస్తాను అని చెప్పే దక్షిణామూర్తి జోలుగా ఎవడూ పోవడం అభయముద్ర వరదముద్ర ఉంటేనే వెళ్తాను వరద ముద్ర అంటే వరములను ఇచ్చే ముద్ర అభయముద్ర అంటే నీకు భయం లేదు నేను నిన్ను కాపాడుతాను అని చెప్పేటువంటి ముద్ర ఈ రెండు ముద్రలు రెండూ ఉండాలి ఇది వరద ముద్ర ఇది అభయముద్ర ఈ రెండూ ఉంటే క్యూఏ ఉంటుంది భక్తులకు కూడా దేవుడు కూడా తన పరిస్థితి కొంచెం చూసుకుంటూ ఉండాలి ఇలాగ పెట్టు కూర్చున్నాడు అనుకోండి ఎవడో అటు వెళ్ళడో పూజ ఉండదు ఆ స్తోత్రం ఏ ఉండదు ఇలా అన్నాడు అనుకోండి దెర్ ఈస్ బిగ్ క్యూ కాబట్టి దేవుడు కూడా ఈశ్వరుడు కూడా దీనికి తగ్గట్టే ఉంటాడు ఉంటేనే ఆ ఈశ్వరుడికి కూడా శోభ ఒక ఆయన నాతోటి అన్నాడు వెంకటేశ్వర స్వామికి వాస్తు కలిసొచ్చిందండి కాలహస్తి కాళహస్తీశ్వరుడికి వాస్తు చెడిపోయింది అధ్యయన ఈయన కర్మ ఇలా పట్టింది ఎవరు చూడ కూడా చూడరయింది అందరూ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్తారు ఈయన్ని దాటేసుకుంటూ అది ఆ వాస్తు తేడా అండి నేనేమో గవర్నమెంట్ వాళ్ళకి చెప్పాను ఆ కాళహస్తీశ్వరుడి వాస్తు కొంచెం సరిచేద్దాం రా అని చెప్తే వాళ్ళు విన్నారు కాదు అని ఆయన ఆయన చెప్పారు ఆయన ఓ దేవాలయానికి వాళ్ళు అడిగారు దేవాలయం ఈయనే వెళ్ళాడు మమ్మల్గా వాళ్ళకి తెలియదు మామూలుగా వాళ్ళు ఏదో పూజాది బాగానే చేసుకుంటున్నారు అంతా బానే ఉంది మా దేవాలయం బాగులేదని వాళ్ళు ఎప్పుడూ అనుకో ఈయన వెళ్ళి చెప్పాడు మీ దేవాలయానికి ఎంతమంది వస్తారు ఇలాగే ఈ పది మందే వస్తారా అంటే అవునండి అంటే మీ దేవాలయానికి వాస్తు దోషం ఉందా దేవుడికి రామాలయం అది రాముడికి వాస్తు బావులేదు అంచేతనే మీ ఆలయం బాగులేదని చెప్తే వాళ్ళు నిజమే అనుకున్నారు ఆలయం బాగానే ఉంది బాగులేకపోలేదు కానీ వీళ్ళే కల్పన ఇచ్చాడు అలాగంటే తోడు అయితే ఎలా పోతుంది అంటే ఆయన ఏం చేశాడో తెలుసునండి ఆ దేవాలయానికి ఒక కొత్త ద్వారం ఒకటి పెట్టించాడు పెట్టించి ఈ కొత్త ద్వారం వల్ల దేవుడికి ఉన్నటువంటి వాస్తుదోషం తొలగిపోయి మీకు ఆలయం బాగా అభివృద్ధిలోకి వస్తుంది అని పెట్టించండి నేను చూశాను ఆ ద్వారం ఇట్ ఈస్ ది మోస్ట్ అన్ఫిటింగ్ ఇల్ఫిటింగ్ పీస్ ఆఫ్ ఎక్విప్మెంట్ సో ఈ విధంగా దేవుడికి కూడా ఈ వాస్తుంది అంటే మన లక్షణాలని దేవుడిని మనం సంకల్పింపజేస్తాం దట్ ఈస్ హౌ హ్యూమన్ మైండ్ వర్క్స్ ఎనీవే సో ఈ అంచతనే మీమాంస కూడా ఈశ్వరుడు భయ హేతువు ఈశ్వరుడు కామనలను పూర్తి చేసేటువంటి స్థానము కామన పూర్తి అయితే మీకు ఏమరిగింది అండి ఏ ఒరగడమేటువంటి సుఖం కలుగుతుంది అందుకోసమే కదండి కామనా కోసం మానవుడు వీళ్ళూరి దానికోసమే ఆ సుఖము యొక్క నిధానము ద ఇన్ఫినిట్ సోర్స్ ఆఫ్ ఆల్ హ్యాపీనెస్ ఈజ్ ఈశ్వర ది వన్ హూ కెన్ రిమూవ్ ఆల్ యువర్ ఫియర్స్ ఈజ్ ఈశ్వర అని ఆ విధంగా ఇక్కడ ఈశ్వర స్వరూపాన్ని ప్రకటిస్తున్నారు దట్ ఈస్ ఇన్ యువర్ ఓన్ హార్ట్ టాస్ ఆత్మనని ఫైనల్ గా చెప్పపోయి అదే ఎనీవే సో ఏ కారణం చేతన యస్మాత్ ఏ కారణం చేతనైతే బ్రహ్మ యొక్క అంటే పరమేశ్వరుని యొక్క భయము చేతనే ఈ కాస్మిక్ పవర్స్ అనగా లోకపాలకులు కూడా ప్రవర్తిల్లుచున్నారు ఏ భయ హేతువుగా పరబ్రహ్మ కేవలము భయహేతువు మాత్రమే గాక ఆనంద నిధానము కూడా అయి అటువంటి ఈ బ్రహ్మ యొక్క ఆనందమును సస్య బ్రహ్మణ ఆనందస్య అటువంటి బ్రహ్మ యొక్క ఆనందమును ఆనందమును గురించి షష్ఠి కర్మణ షష్ఠి సో ఆనందాన్ని గురించి ఏషా మీమాంస భవతి ఈ మీమాంస చేస్తున్నాము మీమాంస అంటే చర్చ విచారం విచారణ విచారం ఈ తెలుగు విచారం కాదు తెలుగు విచారం అంటే దుఃఖించడం అనర్థం అలాంటి అర్థం సంస్కృతంలో ఎక్కడ లేదు అసలు ఆ సంస్కృత భాషలో ఆ పదానికి ఆ అర్థం దరిదాపులో ఎక్కడ లేదు కానీ తెలుగులోకి వచ్చేప్పటికి అలా వచ్చేసింది మరి ఎందుకు వచ్చిందో తెలియదు అంటే ఎవళ్ళో నలుగురు కూర్చుని వేదాంతాన్ని చర్చిస్తే వీళ్ళ పాపం పండి వీళ్ళ పాపం మహా దుఃఖా దుఃఖితులై ఉంటారు రాజ్యాధి ఇలా చర్చిస్తారు రకంగా ఏదో కల్పించుంటారు దాన్ని ఇప్పుడు ఇల్లు ఇల్లు పెళ్ళబిడ్డలో అంతా ఉన్నారు వీడి మొహం ఇచ్చా వీడికి ఇప్పుడు ఈ వేదాంతం ఎందుకు అవసరమైంది అని పూర్వం వాళ్ళు భగవద్గీత చదువుతున్నాడు అంటే వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉండేరా పోయేరా ఏమి అని కూడా అడుగుతారు అంత అజ్ఞానం ఎంత అజ్ఞానం అంటే రామాయణం పుస్తకం ఇంట్లో ఉందంటే అయ్యోయ్ ఇంట్లో రామాయణం పుస్తకం ఉందా ఆ సీతామ్మ ఎన్ని కష్టాలు పడిందో ఏమో ఆ పుస్తకాన్ని అవతల పారేయండి అని ఓ సలహా మరి పుస్తకం అవతల పారిస్తే పాపం వస్తుందేమో అంటే ఆ ఉన్నది ఓ పండితుడు ఎవరినో పట్టుకుని వాడికి వాడి గప్ప చెప్పేసి మీరు దులిపేసుకోండి దానికి ఓ పావుల ఎంతో కూడా ఇవ్వండి అయితే ఆయన తీసుకోపోవచ్చు రూపాయి పావుల రూపాయి పావులకి సాలంగా దక్షిణ ఒకటి ఉంది నువ్వు రూపాయి పావుల పెట్టి ఆ రామాయణ పుస్తకం ఆయనకు అప్పచెప్పేసి మీరు కృతార్థులు కండు అని ఒక ఆవిడ ఒక పెద్ద ఆవిడ ఓ కుటుంబ సభ్యులకు సలహా ఇచ్చింది ఆవిడ మామూలుగా విజిట్కి వచ్చి వాళ్ళు ఆ రామాయణ పుస్తకం నాకు ఇచ్చారు నేను తీసుకుంటాను రామాయణం ఇంట్లో ఉండకూడదు భారతం ఇంట్లో ఉండకూడదు ధర్మ దీనికి మన ధర్మశాస్త్రాలు వెళ్ళతారే వీళ్ళందరూ పండితులు మళ్ళా ఏం పాండిత్యమో అయితే తెలియదు భారతానికి పంచమేదారు వ్యాసవాసీకి తెలుసుంటే ఆయన తల కొట్టుకుంటాడు వీళ్ళు వాహ నా నుంగు వారసులైనా వీళ్ళని కోపం బాధపడతాడు భారతం ఇంట్లో ఉంటే కలహాలు రామాయణం ఇంట్లో ఉంటే దుఃఖ కష్టాలు వస్తాయి వీడి హృదయంలో రాగద్వేషాల వల్ల ఏమీ రావు అవి పర్వాలేదు రామాయణంలో భారతానికి కారణం పోనీ భాగవతం అయినా వీడు ఉధరిస్తాడంటే వీడు శ్లోకం చదవలేడు అర్థం దాకా వద్దు అసలు తాను ఆ శ్లోకాన్ని వచనం చేత కాదు రామాయణం అయితే అర్థమైందో మానిందో కొంచెం చదవచ్చు భాగవత శ్లోకాన్ని వీడు నోరు ఉప్పి నోరు పూర్తిగా పట్టి చదవని కూడా చదవలేడు దాన్ని అలా ఉంటుందా భాగవతం కాబట్టి బా బాలమిత్ర తర్వాత పెద్ద బాలశిక్ష దాంట్లో ధర్మశాస్త్రాలు అనమాట పెద్ద బాలశిక్షర్మశాస్త్ర గ్రంథం వీటిల్లో చదువుకుని మా తాత ఇలా చెప్పాడు మా ముత్తాదే ఇలా చెప్పింది మా అమ్మగారు అలా చేసేవారట అని ఇది వీళ్ళ ధర్మశాస్త్రాలు ఇవ్వండి ఇలా నడిపిస్తూ ఉంటాం పోన్లండి నేను ఎందుకో ఈ విచారంలోకి వెళ్ళాను సో విచారణ భవతి సో విచారము అంటే చర్చ ఇంక్వైరీ మీమాంస అంటే సో ఈ మీమాంస అన్నది ఇది వేదనలో చాలా ప్రధానమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటుంది బ్రహ్మవాదిిన మీమాగుంసంతే అని బ్రహ్మవేత్తలు కర్మకాండలో కూడా ఈ కర్మలో ఈ హోమం ఇలా చేయాలా అలా చేయాలా అనే శంక కలిగినప్పుడు పది మంది విద్వాంసులు కలిసి చక్కగా మీమాంస చేస్తారు మీమాంస అంటే ఎంక్వైరీ చేసుకున్నట్లయితే అది సత్యం బయటపడుతుంది అలాగే ఇక్కడ కూడా శృతి ఆనందమీమాంసను చేయించున్నది మీమాంస అంటే పూజిత విచార అని అర్థం దానికి డెఫినేషను ఏదో ఒక టాపిక్ తీసుకుని పొలిటికల్ టాపిక్ ఒకటి తీసుకుని మనం విచారం చేసామనుకోండి దాని మీద డిస్కషన్ చేస్తే ఎంక్వైరీ చేస్తే దాన్ని మీమాంస అంతా మీమాంస అంటే పూజిత విచారవిత్రమైనటువంటి విషయం జ్ఞానానికి ధర్మానికి సంబంధించిన విషయం తీసుకుని మనం కనుక మీమాంస చేసినట్లయితే దానికి విచారం చేస్తే దానికి మీమాంస అని పేరు సో ఆనందమీమాంస ఇక్కడ ఉన్నది స్య మీ ఆనంద స్వరూపుడైన పరబ్రహ్మ గురించి మీమాంస అన్నారు అసలు ఆనందం గురించి ఏమిటి ఏమిటి మీమాంస చేస్తారు మీరు వాట్ ఈస్ ది ఎజెండా వాట్ ఆర్ ది పాయింట్స్ ఆనందము అనే టాపిక్ పెద్ద టాపిక్ అది దాంట్లో ఏ అంశాన్ని మీరు విచారణ చేస్తారు అసలు ఏ టాపిక్ మీద మాట్లాడుతారు వివరణ చెప్తారా అని అడిగితే ఓఎస్ సో ఇప్పుడు ఆనందమీమాంస ఈ ఆస్పెక్ట్స్ మీద కేంద్రతమై ఉంటుంది ఏమిటంటే అది కిమానందనిత లౌకికానందవత్ ఆహోస్విత్ స్వాభావికమేషా ఆనందస్ మీమాంసా ప్రధానమైనటువంటి మీమాంస ఏమిటంటే లోకల్లో విషయ విషయి సంబంధము అని ఒకటి ఉంది విషయి అంటే భోక్త వీడు పురుషుడు పురుషుడు అంటే మగవాడని కాదు వ్యక్తి పర్సన్ భోక్త సో ఒక జీవుడు అంటే విషయి అని అంటారు ఎందుకంటే వాడు అన్ని తెలుసుకుంటూ ఉంటాడు ఈ చిత్రం ఏమంటే ఈ జగత్తులో మొత్తం పదార్థాలు కోట్లాను కోట్ల పదార్థాలు చిన్న పెద్ద గొప్ప అన్నీ ఉన్నా వాస్తవంలో అవి ఏమీ కూడా విష కాదు విషయ మీరొక్కరే విషయి తెలుసుకునేవారు మీరొక్కరే యు ఆర్ ది ఓన్లీ సబ్జెక్ట్ ఎవ్రీథింగ్ ఎల్స్ ఈస్ అన్ ఆబ్జెక్ట్ సో సూర్యుడు చాలా గొప్పవాడే ఎంత గొప్పవాడైనా సూర్యుడు దృశ్యము నేను ద్రష్టము ఆ ఫ్యాక్ట్ మారదాం దట్ రిమైన్స్ ది ట్రూత్ సో ఎనీవే సో విషయ అంటే సబ్జెక్ట్ విషయ విషయం అంటే ఆబ్జెక్ట్ సో ఈ సబ్జెక్టుకి ఆబ్జెక్ట్కి సంబంధం ఏర్పడుతుంది ఈ సంబంధాన్ని ఏర్పరిచేవే ఇంద్రియాలు జ్ఞానేంద్రియాలు సో సబ్జెక్టుతో రూపం ద్వారా సంబంధాన్ని ఏర్పరిస్తే కన్ను శబ్దం ద్వారా చెవి ఈ విధంగా ఈ సబ్జెక్టుకి విషయములతో సంబంధం ఏర్పడుతుంది ఆ సంబంధం ఏర్పడినప్పుడు ఆనందం పుడుతూ ఉంటుంది దీనికి లౌకిక అంటే లోకల్లో ఇలాగ మనకు అనుభవంలో ఉన్నది సో ఈ బట్టి ఒక కంక్లూషన్కి మనం వచ్చేయచ్చు ఏమిటో కంక్లూషన్ అంటే ఆనందము బయట వస్తువుల్లో ఉందనో అది మరీ మూర్ఖం మరీ అజ్ఞానం చేతను అలాగంటే కంక్లూషన్ బయట వస్తువు అంటే జడ వస్తువు కదండి దాంట్లో ఆనందం ఎలా ఉంటుంది దానికి ఏదో కొంత చేతనునితోటి ముడి పెట్టాలి మీరు ఆ సంబంధాన్ని కలపాలి సంబంధాన్ని కలిపితే ఆనందం ఉంది సో అంచేతనే ఇంకొంచెం ఒకంత పిసరు వివేకాన్ని కనుక చూపించినట్లయితే ఆ చేతను నాకు ఆ విషయంతో ముడిపడ్డప్పుడు సంబంధం కలిగినప్పుడు ఆ సంబంధం నుంచి ఆనందం పుడుతుంది సినిమా చూస్తే ఆనందం కలుగుతుంది సినిమా చూసినప్పుడు ఆనందం కలుగుతుంది లడ్డూలోవి తిన్నప్పుడు ఆనందం కలుగుతుంది అని ఈ విధంగా విషయ విషయ సంబంధం వల్ల ఆనందం కలుగుతుంది సంబంధం లేకపోతే ఆనందం లేదు సంబంధం ఉంటే ఆనందం ఉన్నది ఇదే జగత్తంతా కూడా ఇదే ప్రవాహంలో కొట్టుకుపోతూ అంచేతనే మనం అలాగంటే సంస్కారంతో దేవుడి దగ్గరికి వెళ్తే ఓ దేవుడా నాకు విషయములా నిమ్ము అని అడుగుతా నాకు కారు ఇమ్ము అని ప్రార్థన కారు కావాలని వీళ్ళు ప్రార్థిస్తారు కారు కావాలని ప్రార్థిస్తారు కదా ఇప్పుడు కారు కొన్న దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ చేస్తారు కదా ఎందుకని ఈ కారు వల్ల మనకు వచ్చే ఆనందానికి ఏమి విఘాతం ఏమి కలుగకూడదు కాక అంతే అందుకోసమే కదా ఆ పూజలో వీళ్ళు కొన్ని వికారాలు ప్రవేశపెడతారు కారుకి పూజ చేసేస్తాడు కారుకి దేవుడికి కాదు పూజ కారుకే దాంట్లో ఒక వీడు సర్వం కల్విత బ్రహ్మాన్ని తెలిసి పూజిస్తే ఐ అప్రిషియేట్ వీడు అలా తెలిసి పూజ వీడి కారుకే పూజ చేసేస్తాడు ఆ పూజ చేయడంలో కొంత అవగాహనలో కొంత కల్తీ దోషం మనకి స్పష్టంగా భావిస్తుంది ఆ తర్వాత ఏం చేస్తాడంటే ఒక కొబ్బరికాయ తీసుకుంటాడు కొబ్బరికాయ విలువైనటువంటి కొబ్బరికాయ దాన్ని ఆ కారు ముందు ఇలా పగల పగల కొట్టేసి ఆ మట్టిలో కలిసిపోయేట్లో పగల కొట్టేస్తాను నేనంటాను దట్ ఈస్ రాంగ్ యూ షుడ్ నాట్ డూ దట్ అన్న పరిచక్షీత అది ఈశ్వరుడు సృష్టించినటువంటి మధురమైన ఆహారాన్ని నువ్వు అలాగ కింద వేసి కొడతానంటావు హూ గేవ్ యూ దట్ రైట్ నేను కొన్నాను నువ్వు కొన్నా కూడా నీకు రైట్ లేదు ఏం చేయాలంటావు చెప్పు దాన్ని పగల పక్కన ఒక గ్లాస్ పెట్టుకుని పగల ఆ నీళ్లు గ్లాసులో పోయి ఆ తర్వాత ఏం చేయి నువ్వు తాగు నేను తా రైతు నాకి నేను తాగుతాను ఆ ఒక కొబ్బరికాయ ముక్కల్ని ఇంటికి తీసుకెళ్ళి పచ్చడి చేసుకో లేదు చేసుకోను నేను నాకీ నేను పట్టుకెళ్లి నేనేదో ఏర్పాటు చేసుకుంటాను నేను ఎవరికో ఇస్తాను నాకు ఎవడో కనపడతారు వాళ్ళకి ఇస్తే వాళ్ళు పచ్చడి చేసుకుంటారు వీడు ఇలా పొగల కొట్టేసి వెళ్ళిపోతాడు హు గేవ్ హిమ్ దిస్ రైట్ ఈ సిడ్ ది పూజ వీడు పొగల కొట్టు వెళ్ళిపోయిన తర్వాత ఆ చుట్టుపక్కల పిల్లలు ఉంటారు పాపం బేద పిల్లలు వాళ్ళు ఎదురుకుంటారు ఈ ముక్కలు వీడికి సిగ్గేనా లేదు అటువంటి పరిస్థితిని కల్పించిందను అది జాగ్రత్తగా పగలకూడదు వాళ్ళ చేతిలో పెడతామన్నంతటి ఉదార హృదయం కూడా లేదు వీడి కారుకి భంగం ఏం కలగకూడదు ఇది అంతా జ్ఞానం తప్పు కూడా అలా చేయకూడదు ఏది మనం వస్తువుని పారాయకూడదు తిన తినే పదార్థంలో మనం కల్తీ చేయకూడదు ఇప్పుడు కొబ్బరి ముక్క కొబ్బరికాయ కొడతాడు కొట్టి దాంట్లో ఇంత కుంకం వేస్తుంది కుంకుమ వేస్తే ఇంకా నోట్లో పెట్టుకోగలుగుతారా ఆవుకి మీరు పెడితే ఆ కొబ్బరి ముక్క అది కొరికి పక్కన పారేస్తుంది నేను చూశాను ఎందుకంటే ఆ కుంకాన్ని అది హ్యాండిల్ చేయలేదు అలా చేయకూడదు దాంట్లో కుంకం వేయడం ఏమిటి ఇదేమడు చెప్పాడు వీడికి ఇవన్నీ ఏదో వామాచార లక్షణం ఎక్కడి నుంచో పట్టుకుంటుంది అంతా రాంగే సో విషయము తెలియని సందర్భంలో అజ్ఞానం చేతనం అనేక దోషాలని మనం చేసుకుంటూ పోతాం కాబట్టి ఆనందము విషయ విషయ సంబంధంలో ఉంది అని అనుకున్న చోట ఈవెన్ ది రిలిజియన్ బి బికమ్స్ విషియేటెడ్ కాబట్టి అసలు అక్కడ ఆనందం అక్కడ ఉందా నెంబర్ వన్ అంటే అక్కడ ఉందా అంటే అక్కడ కాకుండా ఇంకెక్కడైనా ఉందా ఏమి అని వీడికో శంకా స్వాభావిక ఒకవేళ వీడి స్వరూపంలోనే భాగమై ఉన్నదా స్వరూపంలోనే భాగమై అది ఏదో ఒక కారణం చేత కప్పివేయబడి ఇటువంటి ఒక ఈవెంట్ కలిగినప్పుడు ఆ పైన వేసిన కవరు తొలగి ఆ లోపల ఉన్నటువంటి ఆనందం బయటికి ఎగజిమ్మింది అందుకోసం వీడు కాకతాళీయంగా జరిగింది అంటే కాకి వాలింది తాటిపన్ను కింద పడింది అంటే ఆ కాకి వాళ్ళడం మూలంగా పడింది మనం అనుకుంటాం అలాగేం కాదు కాకి వాళ్ళడం దారి కాకి ఆ రెండూ ఏకకాలంలో జరిగాయి అదేవిధంగా హృదయంలో స్వరూపభూతమైనటువంటి ఆనందమే ప్రకటమైనది ఈ బయట ఉన్నటువంటి విషయ విషయ సంబంధం ఏది కలదో ఇది ఆనందం ప్రకటమవటానికి ఆ మనస్సు యొక్క తొలగి ఆ పై కప్పు తొలగటానికి సహకరించింది అని తెలుసుకోవటంలో గొప్ప తేడా ఉంది చాలా తేడా ఉంది రెండింటి అప్రోచ్ అప్పుడు ఏం చేయొచ్చు మనం ఆ విషయాలని పరిగెత్తు దాని వెంట పరిగెత్తడం మానేసి ఇక్కడ ఉన్నటువంటి ద ఇన్నర్ స్ప్రింగ్స్ ఆఫ్ హ్యాపీనెస్ని వాటిని ట్యాప్ చేసుకునేటువంటి ప్రయత్నం అంతర్ముఖుడుగా ఉండి చేయవచ్చు అంటే అర్థం ఏదో తెలుసునండి వీడికి సంసార బంధం తొలగిపోతుంది అర్థం అంతటి ఫైనల్ ఇంప్లికేషన్ అంత పవర్ఫుల్ ఇంప్లికేషన్ ఉంది దానికి అంత గ్రేట్ ఇంప్లికేషన్ ఉంది కాబట్టి ఈ ఆనందము మానవునికి ఏ విధంగా లభిస్తుంది అనే అంశాన్ని మనం కొంత మీమాంస చేయాల్సి ఉన్నది అని మీమాంస మొదలుపెడుతున్నాము తత్ర లౌకిక ఆనంద బాహ్యాధ్యాత్మిక సాధన సంపత్తి నిమిత్త ఉత్కృష్ట అది సరే ముందు లౌకిక ఆనందంతో మొదలు పెడదాం ఈ లౌకిక ఆనందము ఇది మీకు సాధన సంపత్తి లౌకిక ఆనందము అంటే విషయ విషయి సంబంధజనితమైన ఆనందం విషయికి సబ్జెక్టుకి ఆబ్జెక్ట్స్ తోటి సమావేశం కలిగినప్పుడు పుట్టేటువంటి ఆనందము పుట్టింది అంతకుముందు లేదు ఇప్పుడు పుట్టింది అలాగ అని అటువంటి ఆనందము అంతకుముందు ఉంది ప్రకటమైంది కాదు పుట్టింది అటువంటి అలాగ మనంలాగా తీసుకుంటాం కదా అటువంటి ఆనందము దానికి హెచ్చు తగ్గు ఉంటాయి ఎప్పుడు హెచ్చుతున్నది బాహ్య సాధన సంపత్తి వల్ల కలిగిన ఆనందం కనుక ఆ సాధన సంపత్తి కనుక ఉత్కృష్టంగా ఉంటే ఆనందం కూడా ఉత్కృష్టంగా ఉంటుంది అయితే బాహ్య సాధన సంపత్తి ఉత్కృష్టంగా ఉంటే చాలా దానికి ఆధ్యాత్మిక సాధన సంపత్తి కూడా ఉత్కృష్టంగా ఉండాలి ఎందుకంటే అది విషయ విషయీ సంబంధం వల్ల పుట్టిన ఆనందం కనుక కేవలము విషయ అనే డొమైన్ ఏరియాలో మంచి పరిస్థితిని పక్కా చేసి పెడితే చాలు ఆ విషయ అనే డొమైన్ను ఉండాలి విషయి అంటే సబ్జెక్ట్ అంటే అధ్యాత్మ అంటే దేహము ఇంద్రియములు మనస్సు ఈ మూడు కూడా దృఢంగా ఉంటాయి ఒకవేళ మూడు దృఢంగా లేవనుకోండి మీరు పుల్లారెడ్డి స్వీట్ ప్యాకెట్ హోటల్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టారనుకోండి నాకేమో పులకరంగా జ్వరంగా ఉందనుకోండి ఏమైంది అక్కడికి పుల్లారెడ్డి స్వీట్ని నేను ఎంజాయ్ చేయగలుగుతాను అయితే ఇదేనా టెన్షన్ ఎందుకంటే జ్వరంగా ఉన్నవాడికి అసలు వాడికి ఏమీ తినలేడు ఆహారమే రుచి తెలుసు ఈ స్వీట్లో మంచి రుచి కానీ ఆధ్యాత్మ సంప సాధన సాధన దెబ్బతినేసి కాబట్టి బాహ్య సాధనాలు అనుకూలంగా ఉండాలి ఆధ్యాత్మిక సాధన సంపత్తి కూడా బాగుండాలి ఈ రెండు బాగుంటే ఆ రెండు సమావేశం కుదిరితే సమావేశం కోరాలి రెండు బాగుంటే అంత పుల్లారెడ్డి గారు స్వీట్లు చాలా నా ఆరోగ్యం కూడా వాలే ఉంది అంత మాత్రం ఆనందం ఉంటుందో రెండు సమావేశం కూడా కలగాలి సమావేశం కలిగితే అప్పుడు ఆనందం పుడుతుంది ఆ సమావేశం బాగా కలిగి ఈ సాధన సంపత్తి బాగా ఉంటే ఎక్కువ ఆనందం పుడుతుంది సాధన సంపత్తి తగ్గి సమావేశం తగ్గితే తక్కువ ఆనందం పుడుతుంది ఇది లౌకిక ఆనందం యొక్క హెచ్చు తగ్గుల వ్యవస్థ ఇలా ఉన్నది తర్వాత పొన్లండి లౌకికానందం మీకెందుకు మీరు వేదాంతులు కదా మీరు ఆ బ్రహ్మానందం గురించి మాట్లాడుకోవడం మానేసి ఈ లౌకికానందం ఎందుకండి ఈ స్వీట్లు ఇవన్నీ మీకెందుకు కొంతమంది ఇలా అంటారు కూడా వేదాంతం చెప్తారని వచ్చావు ప్రపంచంలో ఉన్న ఉదాహరణలన్నీ నువ్వే చెప్తావు హాలీవుడ్ అంటావు బాలీవుడ్ అంటావు నువ్వు వేదాంతం చెప్తావు ఇది చెప్తా అని కూడా కోపడదారు అంటే అలా కాదండి ఇవన్నీ కూడా ఆ దాన్ని చెప్పడం కోసమే ఇవి మేము నిర్దేశిస్తున్నాము దానికోసమే ఆ టాపిక్ వదిలిపెట్టేసి మేమేమి ఇవన్నీ మాట్లాడటం లేదు అని అదే అంటారు సహ ఎ సహ సయ ఏష నిర్దిశ్యతే బ్రహ్మానందానుగమార్థం ఈ లౌకికానందాన్ని మేమెందుకు చర్చిస్తున్నామంటే దానియందు ఉండేటువంటి ఆగ్రహంతో కాదు వీఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దాట్ మనం జ్ఞాన మార్గంలో ఉన్న వాళ్ళ మనకి ఈ లౌకికానందం గోల మనకు అనవసరం కానీ దాన్ని ఎందుకు చర్చిస్తున్నామంటే దాని ద్వారా బ్రహ్మానంద స్వరూపాన్ని తెలుసుకుంటూ అనుగమ ముందు దా దీన్ని అనుసరించి దీనిని బట్టి ఇక్కడ లింగములు ఉంటాయి అంటే పాయింటర్స్ కొన్ని దొరుకుతాయి మనకి ఈ పాయింటర్స్ పట్టుకుని ఆ ఫైనల్ ట్రూత్ చేరుకుంటాము బ్రహ్మానందాన్ని ఎందుకంటే ఈ లౌకికానందము బ్రహ్మానందం నుంచే వచ్చింది దట్ ఈస్ ది ఓన్స్ దట్ ఈస్ ది రిజర్వాయిన ఆనంద ఈ లౌకికానందం అక్కడి నుంచి వచ్చింది ఊరికి పేరు లౌకిక ఆనందం అని పెట్టారు కానీ అక్కడి నుంచే వచ్చింది ఇది ఎలాగంటే ఒకసారి మన మన అపోజిషన్ లీడర్ ఉన్నాడు ఆయన పేరు ఏదో ఉంది ఆయన అన్నాడు వీళ్ళు లోకల్ ఫండ్స్ జలయజ్ఞం ఇది అని వీళ్ళు అంటున్నారు ఈ ఫండ్స్ వెళ్ళవేం కావాలి కేంద్రం నుంచే వచ్చాయి ఈ ఫండ్స్ కాబట్టి ఈ ప్రజ్ఞ కూడా చంద్రబాబు గారిది కాదు ఇదంతా కేంద్రా అంటాడు అంటే మన దత్తాత్రేయ గారు అన్నారు అదంతా మాదంతా మీది కూడా కాదు ఇంతకుముందు ఇందిరాగాంధీ గారు పెట్టి వెళ్ళారు అదే వీళ్ళు ఇస్తున్నారని కనెక్షన్ ఇస్తారు వీడు ఎనీవే సో ది పాయింట్ ఈజ్ ఈ సోకాల్డ్ లౌకికానంద ఈస్ నాట్ ఇండిపెండెంట్ ఇట్ డిరైవ్స్ ఇట్స్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ బ్రహ్మానంద ఓన్లీ ఈ లౌకికానందాన్ని మనం పరిశీలించి తద్వారా బ్రహ్మానందాన్ని తెలుసుకోవటం కోసమే ఈ మీమాంస అనేన హి ప్రసిద్ధేనా ఆనందేనా వ్యావృత్త విషయ బుద్ధిగమ్య ఆనంద అనుగంతుం శక్యతే ఇప్పుడు రెండు ఆనందాలు ఉన్నాయి మనకి మన ముందు లౌకికానందము బ్రహ్మానందము దాన్నే కొంచెం ఆయన వివరిస్తున్నారు ఒకటి ప్రసిద్ధమైన ఆనందం లౌకికానందం లోకంలో సమస్త మానవులు ఏదో కొద్దిగా గొప్ప అనుభవిస్తూనే ఉన్నారు అటువంటి లౌకికానందం ఈ లౌకికానందంలో హెచ్చుతగ్గులు కూడా ఉంటాయి ఉత్కృష్టము అపకర్షం ఉత్కర్షాపకర్ష ఉంటాయి అటువంటి లౌకికానందము అదొకటి రెండవది ఇంకొకటి ఉన్నది ఆ ఆనందం ఏమిటంటే వ్యావృత్త బుద్ధి విషయ సారీ వ్యావృత్త విషయ బుద్ధిగమ్య అంటే విషయముల నుండి అంటే బాహ్య భోగముల నుండి బుద్ధిని మరల్చినప్పుడు దొరుకుతుంది అంటే ఎగ్జాక్ట్లీ దీనికి ఆపోజిట్ అయిపోయింది అది ఈ ఆనందం లౌకికానందం మీకు లభించాలంటే మీరు బుద్ధిని భోగ భోగ సామగ్రిలో అంతకంతకి అంతకంతకి ఎక్కువగా ప్రవేశపెడుతూ ఉండాలి ఆ సంబంధాన్ని అలా పెంచుకుంటూ పోతూ ఉండాలి ఒక కారు వల్ల ఇంత ఆనందం లభిస్తే రెండు కార్లుంటే రెట్టింపు ఆనందం వస్తుంది మూడు కార్లుంటే మరింత ఆనందం వస్తుంది మెర్సిడీస్ బెంజ్ ఉంటే ఇంకా ఎక్కువ ఆనందం వస్తుంది అని ఈ విధంగా దాని అలాగ బుద్ధిని ఆ లోక విషయాల ఎందు భోగ సామగ్రి ఎందు ప్రవేశపెడుతూ ఉన్న కొలది మీకు ఎక్కువ ఆనందం లభిస్తుంది అది లౌకికానందం యొక్క స్వరూపం దానికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఇది విషయ బుద్ధి బుద్ధిని భోగముల నుండి మీరు వెనకకి మరల్చాల్సి ఉంటుంది విత్ డ్రా ఫ్రమ్ ఆల్ సెన్స్ ప్రెషర్స్ అప్పుడు మీకు ఆనందం అందుతుంది గమ్య అటువంటి ఆనందము దానికి బ్రహ్మానందము పేరు ఆ బ్రహ్మానందాన్ని తెలుసుకుందుకు ఈ లౌకికానందము యొక్క మీమాంస ఉపకరిస్తుంది ఎందుకంటే ఫైనల్గా వీడు బుద్ధిని మరల్చవలసింది వీటి కాబట్టి వేటిలో వాటిలో లభిస్తున్న ఆనందం ఎంత దాని పస ఎంత తెలుసుకుని దాని నుంచి బుద్ధి మరల్చడంలో ఉన్నటువంటి వివేకమును మనం గుర్తెరిగి ఆ తర్వాత ఆత్మనిష్ఠులమై ఉన్నట్లయితే అప్పుడు బ్రహ్మానందము లభిస్తుంది దే ద కనెక్షన్ దట్ కనుక లోక లౌకికానందం నుంచి మనం బ్రహ్మానందానికి వెళ్తాము అని ఇంకో మాట అంటున్నారు లౌకికోప్యానంద బ్రహ్మానందస్య మాత్ర ఇంతకీ నువ్వు లౌకికానందం అని ఉరికేదో ఒక వ్యవస్థ లోక పరిగణనలోకి తీసుకుని చెప్పిన మాట కానీ అదేమీ ఇండిపెండెంట్ ఆనందమేం కాదు అదే అదే బ్రహ్మానందం నుంచే వచ్చింది పైగా బ్రహ్మానందం నుంచి బాగా కాలవల్లగా వచ్చే ఏం రాలేదది ఓపెసర్ అంతా నువ్వు అనుకుంటున్నా ఇంత లౌకికానందము కూడా ఇంద్ర సామ్రాజ్యం అంత ఆనందం కూడా మనం చెప్పబోతున్నాం అది ఎంత లౌకికానందాన్ని భావన చేయొచ్చో అంతని భావన చేసి ఇంతటి లౌకికానందము ఆ బ్రహ్మానందము యొక్క ఒక మాత్ర హనుమంతుడు సీతారమ్మ వారితో చెప్తాడు అమ్మా నేను సముద్రాన్ని దాటొచ్చాను నేను నిన్ను దర్శిస్తున్నాను మళ్ళీ వెనక్కి వెళ్తాను అక్కడ నుంచి వాళ్ళు వస్తారు నిన్ను చెర విడిపిస్తారు అంటే ఆవిడ అంటుంది నువ్వంటే చాలా సమర్థుడయ్యా నువ్వు దాటేవు మిగతా వాళ్ళు ఎలా దాటగలరు అని అంటుంది అంటే సినుమంతుడు అంటాడమ్మా అక్కడ ఉన్న వాళ్ళలో గందరిలోకి అయోగ్యుని నేనే ఎప్పుడు కూడా దూతగా పంపించేప్పుడు చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్నో లేకపోతే మంచి సమర్థులైనటువంటి యుద్ధ దూతగా పంపించరు యుద్ధం చేయడం జాతకాని వాడు కబుర్లు చెప్పగలిగిన వాడినే దూతగా పంపిస్తారు కాబట్టి నేను దూతగా వచ్చాను కనుక దాన్ని బట్టే నువ్వు గ్రహించవచ్చు నేను అక్కడ ఉన్న వాళ్ళందరిలోకి తక్కువ స్థాయి వాడును ఇప్పుడు నువ్వు అక్కడ ఉన్నవాళ్ళని నువ్వు అంచనా వేసుకో అంటాడు అంటే అనుకుంటుంది అప్ప విడే ఇంతటి వాళ్ళకి ఎవై ఉంటారో అడుకులు ఆవిడకి ధైర్యం వస్తుంది ఓన్లీ నేను వెళ్ళు వెంటనే వెళ్ళి మరి వాళ్ళందరికీ తీసుకు చక్కరా అని ఆవిడ సో ఆ విధంగా ఇంతటి లౌకికానందము ఓ పెద్ద ఉన్నత స్థానంలోకి వెళ్ళిపోయి సమస్త భోగాల్ని సమకూర్చేసుకుని వాడు బ్రహ్మానందాన్ని వాడు గొప్ప ఆనందాన్ని అనుభవిస్తున్నాడని మీరు ఏదైతే హయ్యెస్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోతారో అంతటి లౌకికానందము కూడా ఆ బ్రహ్మానందంలో మాత్ర మాత్రనే మాట విన్నారా మీరు తెలుగులో అంటారు మాత్ర అంటే ఎంత ఉంటుంది చిన్నది చిన్నదిగా ఉన్నదాన్నే మాత్ర అంటారు నిజానికి ఒకసారి ఒక ట్యాబ్లెట్ ఒకటి నేను ఒకవారికి ఒకరికి ఇచ్చాను ఇంత కొంచెం పెద్దదిగా ఉంటుంది విటమిన్ ట్యాబ్లెట్ ఏమి డ్రై మాత్రే ఇంకా ఇంత ఉందే పది మాత్రలు అంత ఉందేమిటని కోప్పండాలి అది ఇవి ఇంత మాత్రం ఏమిటో మాత్ర చిన్నది కావద్ది ఇదే మాత్ర లెక్కది కాబట్టి ఇక్కడ సంస్కృతం నుంచే వచ్చింది అది మాత్ర స్మాల్ పార్ట్ అనర్థం అల్ప అంశము కాబట్టి ఇంతటి లోకానందము కూడా ఆ బ్రహ్మానందము యొక్క ఒక అల్పమైన అంశము మాత్రమే కాబట్టి అది కూడా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం కాబట్టి బ్రహ్మ లోకానంద బ్రహ్మానంద లోకానందాన్ని తెలుసుకుంటే హనుమంతుడు తెలిస్తే వారంద సైన్యం తెలిసినట్టే అందరూ వీడిగట్టే గొప్పవాళ్ళే ఉంటారు అని అనిపిస్తుంది ఆ రకంగా అది కొంత అతిశయోక్తిగా ఆయన చెప్పాడు బట్ ఆవిడలా అర్థం చేసుకుని చాలా ఉత్సాహాన్ని పొందింది కదా మరి అదేవిధంగా ఇక్కడ కూడా లోకానందమే మాత్రమైతే ఇంకా మరి ఆ బ్రహ్మానందం ఎంతటిదో అనే ఒక అవగాహన కూడా మనకి వస్తుంది విల్ కంటిన్యూ ఓం పూర్ణముదూర్ణమి పూర్ణాత్ పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమేవీష్యం శాంతిశాంతిశ్శాంతి హరి ఓం శ్రీగ్రుభ్యో నమీ ఓం